ీనా పేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణూటి సాదం శ్రీమహాగ్రాపతయ నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే పరంపరా నారాయణం నమస్కృత్యనం చేరస్వతీరూప మనం పదకొండవ శ్లోకము చూస్తున్నాము ప్రధానంగా భాష్యం చూస్తున్నాము ఇంత విచారము ది ఉంది ఒకసారి శ్లోకం అందాము అశోచ్యానం వోచస్వం ప్రజ్ఞావాదాచే గతాసూ నగతాసూచ నాను శోచింది పండితా ఈ శ్లోకంలో మూడంశాలు కనపడతాయి ఒకటి శోకము అశోచ్యా అన్వశోచవ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 గా వివేకము ఆత్మస్వరూపము ఇవన్నీ తెలియకుండాట వివేకము జీవితానికి సంబంధించి జగత్తుకి సంబంధించి వివేకము లేకుండుట ఇది రెండవ దోషము కానీ అజ్ఞానము అని అంటారు ఇప్పుడు కొంచెం ప్రజ్ఞ ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే ప్రజ్ఞ లేదు అంతే కదా అన్ని తెలిసిన వాళ్లే చెప్తున్నావే అంటే అర్థం తెలియని వాడవు అని అర్థం నాకు కాబట్టి ప్రజ్ఞా అలాగంటారు అంతేకాని నువ్వు అజ్ఞానివి అని అంటారా అంటారు ఏదో అన్నీ తెలుసు చెప్తున్నారు అంటే అజ్ఞానివి అర్థం నాకు ప్రజ్ఞావాద భాషసే శ్రీకృష్ణుడు అర్జునుతో కంటాడు ప్రజ్ఞావంతులు చెప్పే పలుపులు పలుకుతున్నావు పోయి అన్నాడు అంటే నువ్వు ప్రజ్ఞావంతుడవు కావు ఇలాగ ప్రజ్ఞావంతుడు ఎందుకు కాదు శోకిస్తున్నాడు కదా శోకిస్తున్నాడు అంటే వాడు అవివేకీన అది రెండో అంశం మూడవది గతాశూ నగతాశూచ నాను శోచితి పండితా సో మొదటిది శోకము రెండవది అజ్ఞానము మూడవది జ్ఞానము పండితా పండా జ్ఞానము జ్ఞానము గలవారు గతాశూ మరణించిన వారిని గురించి అగతాసూన్ అంటే ఇవా జీవించి ఉన్న వారిని గురించి వలే నశించు దుఃఖించదు మరణించిన వారి జీవించే వాళ్ళైనా జీవించి ఉన్నారనుకోండి వారిని గురించి దుఃఖిస్తారా దుఃఖించరు కదా అలాగే మరణించిన వారిని గురించి కూడా అంటే అర్థమేంటి లైఫ్ అండ్ డెత్ ఆఫ్ టూ ఈవెంట్స్ ఇన్ టైమ్ వెర్ ద స్పార్క్ ఆఫ్ లైఫ్ ఈస్ టైమ్లెస్ ఇప్పుడు బల్బు ఫ్యూజ్ అయిందనుకోండి బల్బు కొత్త బల్బు తయారయ్యి అదిగో ఫస్ట్ టైం బల్బు వెలిగింది ఫస్ట్ మూమెంట్ ఆ బల్బు వెలిగింది ఇట్ ఈజ్ ఎన్ ఈవెంట్ ఇన్ టైం బల్బు ఫ్యూజ్ అయిపోయింది ఇట్ ఈజ్ ఎన్ ఈవెంట్ ఇన్ టైం బట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ టైంలెస్ అదేవిధంగా ఈ దేహము అనే ఉపాధి ఇది పుట్టినది అది ఒక ఘటన కాలక్రమంలో కాల ఒక ఘటన గిట్టి నది కాల ప్రవాహంలో మరో ఘటన సో ఎందుకు గిట్టి నది ఇంకా వేరే హేతు మన వాళ్ళు ఏమంటారంటే గిట్టి నది అంటే ఎందుకు ఎందుకు మరణించాడు అనారో రోగం వచ్చి మరణించాడు అనారోగ్యం వచ్చి మరణించాడు ఇప్పుడు ఒక డాక్టర్ గారు అన్నారు గుండె ఆగిపోయి మరణించాడు అని అన్నారు ఈ స్టేట్మెంట్ ఉంది చూసారా ఇది యూ హవ్ టు టేక్ ఇట్ విత్ పీంచ్ సాల్ట్ ఎందుకంటే నేనంటాను మరణించిన కారణంగా గుండె ఆగిపోయింది అని నేనంటామంటే గుండె ఆగిపోయి మరణించినాడు అని ఆ పెథాలజిస్ట్ ఎవడో ఒక డాక్టర్ అంటారు రెండు స్టేట్మెంట్లు దే హ్యావ్ దైర్ ఓన్ స్టాండ్ పాయింట్ డాక్టర్ యొక్క దృష్టికోణంలో ఫిజికల్ బాడీ ఇస్ హైలైటెడ్ అండ్ సో ఇక్కడ ఈ ఫిజికల్ బాడీలో వచ్చిన మార్పు కారణంగా ఇంక దాంట్లో ప్రాణం లేదని కానీ వాస్తవం ఏంటంటే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 కాబట్టి కారణకార్యభావం కొంచెం తలగిందులు ప్రణశక్తి కారణము గుండె కొట్టుకున్నట కార్యము కానీ దాన్ని రివర్స్ చేసి చెప్పారు చూడండి కారణకార్యభావంలో కొంచెం తేడా వచ్చింది సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ వేదాంత కనుక ఎనీవే పుట్టుట దిట్టుట దూ ఈవెంట్స్ ఇన్ టైం ఒక ఘటన కాబట్టి వేదాంతంలో వాడు ఎందుకు గిట్టినాడు మరణించినాడు అంటే ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్ళు చెప్తారు ఎలా చెప్తారు ఆ యాక్సిడెంట్ అవడం చేత మరణించాడు గుండె ఆగిపోవడం చేత మరణించాడు రెండో మాట చోటు ఉందో ఏం సమస్య కాదు మీరేం సెంటర్ చేయకండి ఇలా రండి సో గుండె ఆగిపోవడం చేత మరణించాడు ఈ టాపిక్ మరణించిన సంబంధ టాపిక్ చేసామండి ఏమిటండి శనివారం సాయంకాలం ఈ టాపిక్ కొన్నాడని అలా అనుకోరు కదా ది టాపిక్ ఈస్ సో ఎనివే గుందరణించాడు లేకపోతే టెర్మినల్ ఇల్నెస్ ఏదో ఏదో పెద్ద వ్యాధి వచ్చి మరణించాడు ఈ కారణాలు చెప్తారు అదే మీరు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అడిగారు అనుకోండి వాళ్ళు ఏమంటారంటే ఈ గ్రహ సన్నివేశాన్ని బట్టి ఈ ఆయుర్దాయము ఆయుర్దాయం పూర్తయింది కాబట్టి మరణించినాడు ఫెయిల్నా సో దట్ ఈజ్ వాట్ హీ సేస్ డాక్టర్ నడిగితే ఓ చెప్తాడు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అడిగితే ఆయుర్దాయం ఉంటుందండి ఆయుర్దాయం పూర్తి కాబట్టి మరణించాడు అండి అదే వీరు కర్మ మీమాంసకుడిని అడిగారనుకోండి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఆ కర్మఫలం అనేది ఉంటుంది ప్రారంభ కర్మఫలం అది క్షయమైపోయింది కాబట్టి మరణించాడు అని కర్మ మీమాంసకుడు అంటారు ఏ శ్రీకృష్ణుని అడిగితే ఆయన ఈ సమాధానాలు ఏమీ చెప్పడు వీటన్నిటికీ అతీతమైన ఒక సమాధానం అనిపిస్తారు ఆయన ఎందుకు చెప్తాడు ఆయన ఏమని చెప్తానంటే ఎందుకు మరణించాడు అంటే పుట్టాడు కాబట్టి మరణించాడు అని ఆయన చెప్తాడు ఇది ఎలా ఉంది సమాధానం చాలా మౌలికమైనటువంటి ఒక అవగాహన కాబట్టి ఈ అవగాహన గలవాడు గతాశూన్ అగతాసూస్ట అంటే అర్థం కాబట్టి అది అత్యాక ఇవా అని అర్థం ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు మానవులు గతాశూన్ మరణించిన వారి గురించి దుఃఖిస్తూ ఉంటారు అగతా సూస్ట గురించి కూడా దుఃఖిస్తారు ఎప్పుడు ఫలానా మరణించాడు అందుకోసం దుఃఖిస్తున్నాం ఇంకోహడు ఉన్నాడు వాడు జీవించి ఉన్నాడు కదా మరి ఇంకెందుకు దుఃఖిస్తున్నావు అంటే ఇంకో దానికోసం దానికి దుఃఖిస్తూ ఉంటాం కాబట్టి మన దుఃఖానికి వాడు మరణించినా దుఃఖిస్తాం జీవించి ఉన్నా దుఃఖిస్తాం జీవించుంటే వాడేమో పెద్ద ఉద్యోగం చేయట్లేదు శను ఉద్యోగం చేస్తున్నాడని దుఃఖిస్తచ్చు మరణిస్తే అయ్యో మరణించేయడం దుఃఖిస్తాడు పోనీ మరణించలేదు జీవించి ఉన్నాడు కదా సుఖించవచ్చు కదా అహా అలా కాదు దీనికేదో మళ్ళీ ఇంకో దుఃఖానికి ఇంకో రేటు సో ఈ విధంగా గతాశ్వం అగతాశ్రు మనిషి బతుకున్నా చచ్చిపోయినా బ్రతికున్న వాళ్ళ గురించి దుఃఖమే చచ్చినిపోయిన వాళ్ళ గురించి దుఃఖమే ఈ విధంగా శోకిస్తూ ఉండటం అన్నది ఒక టెన్షన్ పెట్టుకుని మనస్సులో ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఒక భయభావన సో సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అని అంటారు ఎలా ఉందని ఎవరిని అడగడానికి వీలు లేదు హడుయుడు అని అడగకూడదు హడుయుడు అని పురాణం విప్పుతాడు ఏమి చెప్పమంటారండి ఈ మధ్యకాలంలో ఏమీ బాగులేదు అని అవుడుయుడు అంటే ఆ ప్రశ్నకు అర్థం సమాధానం చెప్పమని కాదు అవుడుయుడు అంటే ఉంటే హలో అని అర్థం అంతేగాని అవుడుయుడు అంటే మీ మొత్తం కథంతా విప్పమని కాదు సో మనిషి హీఈ్ ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ హౌ యు డూ అంటే ఐఎమ్ పెర్ఫెక్ట్లీ ఓకే అని చెప్పగలగడం అది సామాన్యమైన విషయం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 ఈ మధ్య మార్గం రోజుల క్రితం ఇదంతా నేను చెప్పుకుంటాను అందుకే మళ్ళీ రీట్యాప్ ఇట్ ఈజ్ ఆల్ రీట్యాప్ అయితే ఆ శ్లోకంలో ఒక చక్కటి రహస్యం ఇప్పుడు చూడండి దుఃఖము దుఃఖము ఆనందానికి విరోధి మరణము మరణము ఇనికి విరోధి ఇనికి సత్ సత్ ఉంగుట ఉంగుటకు విరోధి ఏమిటి మరణము లేకుండా పోవడమే కదండి మరణం అంటే ఉన్నాడు అంటే మరడానికి ఇప్పుడు ఎక్కడికో పై ఊరు వెళ్ళాడు అనుకోండి దుఃఖిస్తారా కూర్చునే దుఃఖిస్తారు ఎందుకనే ఉన్నాడు గనుక చచ్చిపోతే దుఃఖిస్తారు ఎందుకని లేడు గనుక కాబట్టి మరణము అన్నది ఉనికికి ఉండుటకు విరోధము సత్ విరోధి అజ్ఞానము వాడ ప్రజ్ఞావశ భాష అజ్ఞానము జ్ఞాన విరోధి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 మీరు సత్తుకి విరుద్ధమైనటువంటి మరణానికి భయపడుతున్నారు చిత్తుకు విరుద్ధమైన అజ్ఞానాన్ని మోసుకొస్తున్నారు ఆనందానికి విరుద్ధమైనటువంటి శోకంతో జీవితాన్ని గడుపుతున్నారు చూడండి ఎంత విడ్డూరమైన విషయమే కాబట్టి సో అత్యంత మౌలికమైనటువంటి దోషాన్ని శ్రీకృష్ణుడు పాయింట్ అవుట్ చేస్తున్నాడు ఇప్పుడు మానవుడు ఇప్పుడు ఇక్కడ మూడున్నాయి ఏమున్నాయి దుఃఖము శోకము శోకము లేక దుఃఖము మరణము అజ్ఞానము మూడున్నాయి అవరసలో సో మరణము అజ్ఞానము ఏమండే ఇప్పుడు మనిషి ఈ మూడింట్లో దేనికి ఎక్కువ భయపడతాడు దుఃఖము మరణము రెండు తీసుకోండి మీరు ఎవరినైనా అడిగి చూడండి ఏమో నీ దుఃఖానికి భయపడతావా మరణానికి భయపడతావా అంటే ఏమంటాడు మరణానికే భయపడతావండి దుఃఖానికి భయపడమేముంది దుఃఖం వస్తే పోనేదో అనుభవిస్తాం వస్తుంది పోతుంది ఇంక మరణిస్తే ఇంకేముంది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 అజ్ఞానానికి పర్వాలేదు ఉండనివ్వండి రిటైర్ అయిన తర్వాత చూసుకుంటాం అజ్ఞానం సంగతి ప్రస్తుతానికి దుఃఖం లేకుండా చేయండి అని అడుగుతాడు ఇస్ ఇట్ నాట్ సో కాబట్టి అజ్ఞానము దుఃఖము ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఉపయోగపడతాడు దుఃఖానికి ఎక్కువ ఉపయోగపడతాడు అజ్ఞానము మరణము ఇప్పుడు మూడు ఉంటే రెండు మూడు కాంబినేషన్స్ వస్తాయి కదండి సో అజ్ఞానము మరణము ఈ రెండు ప్రవేశపెట్టారనుకోండి దేనికి ఎక్కువ భయపడతాడు అజ్ఞానానికి ఎక్కువ భయపడతాడు సారీ మరణానికి ఎక్కువ ఉపయోగపడతాడు కాబట్టి దుఃఖానికి అన్నిటికంటే తక్కువ భయపడతాడు సారీ అజ్ఞానానికి చాలా తక్కువ భయపడతాడు అంతకంటే ఎక్కువ భయం దుఃఖం వల్ల ఉంటుంది అంతకంటే మరీ ఎక్కువ భయం అజ్ఞానము మరణము వల్లన ఉంటుంది నేను కొంచెం కన్ఫ్యూస్ చేశాను సారీ సో మరణమునకు చాలా భయపడుతూ ఉంటారు దుఃఖానికి కొద్దిగా భయపడతారు అజ్ఞానానికి అసలే భయపడరు అవునండి కానీ చిత్రం ఏంటంటే मरण दुखमु अज्ञा मरण सत् दुखमु आनंदा की विरोधी अज्ञा चि विरोधी सत् वेरु चेर आनंदम वेरू का सत् चि आनंदमूखे अंटे सद्विरोधी अगर मरण चिद विरोधी अगर अज्ञा आनंद विरोधी अगर दुखमू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 एवड़ दुखा भयपड़ मरणा की भयपड़न अज्ञा की भयपड़ताज्ञासना मशि दुखा भयपड़ भया अज्ञा की भयपड़ता मरणा की भयपड़े अज्ञा की भयपड़ता అప్పుడు వాడు జ్ఞానానికి అర్హుడు మనం పిసరంతో దుఃఖం వస్తోంది అంటే శారీరక దుఃఖం కానీ మానసిక దుఃఖం కానీ మనకుండే శక్తియుక్తులన్నిటినీ వినియోగించి మనకుండే అంగబలాన్ని అర్థబలాన్ని వినియోగించి ఆ దుఃఖాన్ని దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేస్తాం మరణము మాట అసలు మన దరిదాపుల్లో వినపడకూడదు ఆఘాయిత్యం అసలు మరణం మాట పలకద్దు అది అమంగళ పదం దాన్ని అని అని జనులు ఇది వినోభావేగా అంటారు ఇది గీత పుట్టిన దేశమేనా ఇది అని అంట మరణం అంటే ఇంత భయపడిపోతున్నారు వీళ్ళు మరణం అనే మాటే పడకపోవడదు మరణం అనే ఆలోచనే రాకూడదు మరణ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తగుతూ ఉంటుందనే సాంత ప్రకారంగా సో మరణం అనే మాట లేకుండా మనం బతికిస్తుంటే శాశ్వత అసలు మరణము అనే దాన్ని వన్ హ్యావ్ ఎనలైజ్ ఇట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ హీ కెన్ ఫేస్ ఇట్ ఓ మహాత్ముడు అన్నాడు నాకు మరణం అంటే భయం లేదన్నాడు నేను పుట్టుగా జన్మ వలన జన్మ గురించి ఎక్కడైనా జన్మ వస్తే తన జన్మతిథి కానీ లేదా ఇతరులు జన్మిస్తే పంట దొరుకునే సందర్భం నాకు లేదు నేను మరణించినా ఇతరులు మరణించినా దుఃఖించవలసినటువంటి అవసరం నాకు లేదు నాకు మరణము జన్మ రెండు సమానమే నేను ఏడుతో జన్మించాను కానీ ఏడుతో మాత్రం నేను మరణించను నేను నమ్ముతో మరణించాను అని కాబట్టి మరణము అనే దాన్ని వన్ హ్యాబ్ టు అండర్స్టాండ్ దాని నుంచి భయపెడుతూ కూర్చుంటే ఉపయోగండి భయపడితే మానేసంగా భయపడితే ఏ సాల్వ్ కాదు యూసి డర్స్టాండ్ ఇట్ యూ అనలైజ్ ఇట్ అండ్ సీ వట్ ఈస్ కాబట్టి అజ్ఞానమే భయ అజ్ఞానం వల్ల మరణము భయాన్ని కలిగిస్తూ అజ్ఞానం వల్లనే దుఃఖము మనకి భయాన్ని కలిగిస్తూ దుఃఖము వల్ల భయం అజ్ఞానం వల్ల ఉంది మరణం వల్ల భయం కూడా అజ్ఞానం వల్లనే కలిగింది కాబట్టి దుఃఖానికి మరణానికి భయపడుతూ అజ్ఞాన సంఘం తర్వాత చూసుకున్నామంటే అదేమి తెలివితేటలేని మాట కాదు అంతేత శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ దుఃఖ భయాన్ని మరణ భయాన్ని పక్కన పెట్టి అజ్ఞానానికి భయపడు ఎవడైతే అజ్ఞానానికి భయపడతాడో వాడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఎవడైతే జ్ఞానాన్ని పొందుతా విద్యయామృతమశ్ను విద్య అంటే జ్ఞానము చేత అమృతత్వాన్ని పొందుతాడు కాబట్టి దుఃఖాన్ని శరీరానికి కానీ మనస్సుకు కానీ కొంచెం దుఃఖం వచ్చిందనుకోలేదని భయపడకూడదు ఎప్పుడు శరీరానికి దుఃఖం వస్తే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 ఈ దుఃఖాన్ని ఎదుర్కోగలమా లేమా ఇది ఒక పరీక్ష ఈ పరీక్షలో మనల్ని ఎద్దాలి ఈ దుఃఖాన్ని మనం సమచిత్వంతో ఎదుర్కొని మనం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అని ఆ దుఃఖాన్ని స్వీకరించి యాక్సెప్ట్ చేసి దాంతో ముందుకు వెళ్లాలి ఎన్యువు సహిష్తో ముందుకు వెళ్లాలి కానీ దాన్ని భయపడకూడదు మరణం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భయం అనేది దగ్గరికి రానివ్వకూడదు ఎవడైతే మరణానికి భయపడతాడో వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు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 వీడేమో మరణానికి భయపడితే వీడు ఎందుకు పనికొస్తాడండి యుద్ధం చేయడానికి కర్తవ్య కర్మ చేయడానికి ఎందుకు పనికొస్తాడు ఎవడి హృదయంలో శోకం ఉంటుందో ఎవడి హృదయంలో భయం ఉంటుందో మోహము అజ్ఞానం ఉంటుందో వాడు కర్తవ్య కర్మ నుంచి జారిపోతాడు వాడు జీవితంలో ఎన్నిటికీ పైకి రాలేడు కాబట్టి గతాశం నగతాశ్చ నాను శోచి పండితాహ అలాగే మనం కూడా ఈ సమాచారం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 మరణ భయం అవతరికి పోతుంది ఎందుకంటే ఏది జ్ఞానమో అది ఏ సత్ అది ఏ ఆనందం అని సో చాలా చక్కటి విచారం చక్కటి శ్లోకం సో ఇప్పుడు భాష్యం చేసుకుంటాం భాష్య విచారం కొంచెం ఓపిగ్గా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ శంకరులు ఒక పూర్వపక్ష సిద్ధాంతాలను చెప్తున్నారు అందాము త్ర కెచిదాహు సర్వకర్మ సన్యాసూర్వకా ఆత్మజ్ఞాననిష్టామాత్ర కేవలాత్ కైవల్యం ప్రాప్యతే कैवल्य అగ్నిహోత్రశ్రౌతస్మాత్తకర్మసహి జ్ఞానాత్ కైవల ప్రాప్తి సర్వాసూ గీతా నిశితో మొత్తం పేచీ ప్రారంభం గీతొప్ప జ్ఞానం గొప్పద గీయతలో కర్మకి ఎక్కువ ఇంపార్టెన్సా జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్సా ఈ పేచీ ముందు ఆరంభంలోనే పేచీ సో ఎవడి దృష్టిని బట్టి వాడికి ఉంటుంది సో బాలకంగా అసలు తిలక్ మహాశయుడు స్వాతంత్ర్య పోరాటం చేస్తూ ఉండేవాడు స్వాతంత్ర్య పోరాటానికి ఆయన నాయకుడు స్వాతంత్ర్యమైన జన్మ హక్కు అని ఆయన గొప్ప జ్ఞాని ఆయన ఎంత జ్ఞాని అంటే ఆయన జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు గీతారహస్యమని వ్యాఖ్యానం రాసుకుంటున్నాడు రాసుకుంటూ ఉంటే జైలు సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ కి తెలిసి ఈయన మహాత్ముడు జ్ఞాని మహాపురుషుడు క్రిమినల్ కాదా ఆయన క్రిమినల్స్ తో పాటుగా జైల్లో ఉన్నా ఆయనేం క్రిమినల్ కాదు మహాపురుషుడని తెలుసు ఆ సూపరింటెండెంట్ వేలమొహం వేసుకుని ఆయన దగ్గరికి ఆయన సెల్ దగ్గరికి వస్తాడు బార్స్ వెనకాల ఉంటాడు సెల్ దగ్గరకు వచ్చితే రాసుకుంటూ ఉంటాడు సో ఈయన తిలక్ గారు తలకాయ పైకి ఎత్తి చూస్తానే సూప్రెండ్డి నా దగ్గరి మీదకి వచ్చారా అని ఆశ్చర్యపోతాను ఏదో ఏదో మెసేజ్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడని ఆ సూప్రండి చెప్పడానికి కొంచెం హెజిటేట్ చేస్తుంటే ఈయనే ప్రాముఖ్యం చేస్తాను చెప్పేమిటో విషయం ఏమిటో చెప్పేమో పర్వాలేదు మొహమాట చెప్పంటే అయ్యా మీ ధర్మపత్రిని స్వర్గస్థులయ్యారు అని చెప్పాడు తిలక్ గారు ధర్మపత్రిని స్వర్గస్థుల ఉంటుంది ఆయన జైల్లో ఉండగా ఆయన ఆ మాట వినే ఓ అలాగా సరే థ్యాంక్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని థ్యాంక్స్ చెప్పి మళ్ళీ గీతారహాస్యం రాసుకుంటాం అంటే అర్థం కానీ ఆయనకి ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంటే ఏం చేస్తాడు జైల్లో ఉన్నాడు కదా ఎగిరి గెంతులు వేయ సూపరింటెండెంట్ నేను ఇంటికి వెళతానంటే వెళ్ళనివ్వాల సూపరింటెండెంట్ చేతిలో అధికారమేమి ఉండదు వెళ్లేం చేస్తాడు వెళ్లడానికి అవకాశం లేదు ఎక్కడో ఉన్నాడు జైల్లో ఆయన కాబట్టి టెలిగ్రామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఎగిరి గెంతులు వేసి లేకపోతే భోరుమను దుఃఖిస్తే వాడికి ప్రేమ ఉన్నట్టును అలా నిర్వికారంగా ఉంటే ప్రేమ లేనట్టు కాదు ప్రేమకు కాదు మెదర్ మెషర్ కాబట్టి ఆయన నిర్వికారంగా ఉండిపోతా ఆయన అడిగారు ఎవంటే గీతలో శంకర జ్ఞానము ప్రధానముగా ఉన్నది అని కర్మ జ్ఞానానికి అంగము అని చేశారు కదా మీరేమో దాన్ని తలకిందులు చేసి కర్మకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు జ్ఞానానికి జ్ఞానమే కర్మకు అంగము ప్రతిపాదించారు అంగమం అంటే సెకండరీ ఆక్సిలియరీ ఏమిటి కారణము అని అడిగారు శంకరులకి మీకు భేదాభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పారు భేదాభిప్రాయం ఏం లేదు సంగ్రామం నడుస్తోంది సమాజానికి కర్మ ప్రాధాన్యాన్ని మనం బోధించాలి జ్ఞానానికి కంగారు లేదు జ్ఞానం ఏమిటి బానిసల ముందు బానిసలతో నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత జ్ఞానాన్ని సంపాదించాలి స్వతంత్రుడైన స్వతంత్రులకు జ్ఞానం గానీ బానిసలకి జ్ఞానం ఏమిటి అని అంటాడా కాబట్టి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 ఏది బహిరంగ ఏది అంతరంగము అంటే వెన్ దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఈస్ మోర్ ఇంటెన్సిక్ మనిషికి బాగా దగ్గిరేది ఒక పిదో ఒక్క అడుగు దూరమేది అని ఆయన అడుగుతారు ఇప్పుడు ఆయన అడిగినప్పుడు బహిరంగమో అంతరంగమో కదా ఇప్పుడు ఒక ఉంటాడు భార్య భావమరుది ఉంటారు దీంట్లో బహిరంగం ఎవరు అంతరంగం ఎవరు అంటే భార్య అంతరంగము భావమరుది బహిరంగం భావమరుదీను ఎవడో ఇంకొక ఫ్రెండ్ ఉంటారు ఇప్పుడు అంతరంగం ఎవరు బహిరంగం ఎవరు అంటే ఫ్రెండ్ బహిరంగము భావం అనేది అంతరంగం అలా ఉంటుంది కదా అలాగే కర్మ జ్ఞానము ఈ రెండింటిలో అంతరంగమేది బహిరంగమేది అంటే చేతులు కాళ్లతో చేసేది బహిరంగమని కన్నుతోటి మనస్సుతో చేసేది అంతరంగమని తెలియడానికి వాడు ఏమంత పండితుడై ఉండాలి ఆ మాత్రం తెలియట్లేదు స్పష్టంగా ఆ మాత్రం తెలియట్లేదు దీనికోసం మహావిద్వాంసు మహావిద్వాంసుడైతే ఈ పిశరు కూడా తెలియకుండా వాదాల మీద పడిపోతారు ఈ మాత్రం తెలియటానికి వాడు మహావిద్వాంసులు కానక్కర్లేదు తర్క పండితులు కానక్కర్లేదు చేతులతోటి కాళ్లతో బహిరంగము కన్నుతోటి బుద్ధితోటి చేసేది అంతరంగము ఎవరికి జీతం ఎక్కువరిస్తారు చేతులతో కాళ్లతో చేసి దానికి జీతం ఎక్కడిస్తారా కన్నుతో బుద్ధితో చేసి దానికి జీతం వ్యక్తిస్తారా కన్నుతోటి బుద్దితో చేసేదానికి జీతం ఎక్కువ ఇస్తారు చేతులతోటి కాళ్లతోటి చేసేదానికి జీతం తక్కువ ఇస్తారు కాబట్టి కంపెనీ వాళ్ళకు కూడా తెలుసు ఏది బహిరంగమో ఏది అంతరంగమో కాబట్టి కర్మ జ్ఞానము ఈ రెండూ మానవ జీవితంలో ఉన్నాయి దీంట్లో జ్ఞానము మనిషి స్వరూపానికి దగ్గర కర్మ కూడా మనిషిదే మనిషికే దూరంగా ఉండేదేం కాదు మనిషిదేది కానీ ఆ రెండింటిలో జ్ఞానము కర్మ జ్ఞానము మనిషి యొక్క అంతరంగానికి దగ్గర కర్మ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 దీనికోసం వాడు ఎంత ఎంత తెలివితే చాలా సరళమైన విషయం అయితే మానవులు ఏం చేస్తారంటే అజ్ఞానంలో రెండు రకాలు ఒకడు అజ్ఞానం ఉంటాడు తన అజ్ఞానంతో తాను ఉంటాడు ఇంకొకటి అజ్ఞానం ఉంటాడు అజ్ఞానాన్ని ఫిలాసఫైజ్ చేస్తాడు హీ క్రియేట్స్ ద ఫిలాసఫీ అవుట్ ఆఫ్ దట్ ఇగ్నరెన్స్ దాంతో అలాంటి వాదులు చాలా మంది పెరిగిపోయారు శంకరుని కాలన్నట్టుకే భర్తృప్రపంచాచార్యం మొదలైన ఆచార్యులు వాళ్ళకి కర్మ మీద ప్రీతి ఎక్కువ ముందే ఆ ప్రజలిసేంత ముందే నిశ్చయం చేసేసుకుంటారు కర్మ ఉండాలి లేండి జ్ఞానానికి కంగారు లేదులేండి అంటాడు ముందే అసలు ఆదిలోనే వాడు ఆ మాట మాట్లాడతాడు అసలు మొట్టమొదటి ఆ మాట వాడు అన్నాడంటే ఇంక వాడితో ప్రసంగం పెట్టుకోకూడదు ఎందుకంటే వాడు జ్ఞానం విషయంలో కొంత విరోధం పెట్టు కూర్చున్నాడప్పుడే మనం జ్ఞానం కర్మ ఉండి కర్మ ఎక్కడికి పోతుంది కర్మం అంతటే ఉంటుంది కానీ జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే Right he the is the right guy. When we have Wasn't on Tングasa Karma, it means the same passion already Works is one step down. Karma is doin Quando the minha ebin sabe. Same date for me, Karma Mukshamo unsеть. Karma Mukshamo Unseteh What kind of this is on Tングasa When in Awesome renowned S Asia and Pendava When we have etapas the peace of our consciousness also Marie You can selectOps by Human� temples That is Here your life is the perfect thing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 సెంతసైజ్ తప్పేం లేదు సెంతసైజ్ చేయొచ్చు కానీ సెంతసైజ్ చేయటానికి యోగ్యత ఉండాలి పాలు నీరు సెంతసైజ్ చేయొచ్చు మన పాలవాళ్లు చేస్తూ ఉంటారు రోజు ఎందుకంటే రెండు చక్కగా కలిసిపోతాయి దీని అవయవాలన్నీ దాని అవయవాల్లో ఇంటర్ అయిపోయి విడదీయరాని విధంగా కలిసిపోతాయి నేను ఆయిల్ను వాటర్ సెంతసైజ్ చేస్తాను అంటే హౌ యూ ఆర్గాడి సెంత్ అది ఎవరి వర్క్ సెన్సోసైజ్ మీరు ఆయిల్ ని వాటర్ ని కలిపి ఒక స్టరర్ పెట్టి ఎంత వేగంగా దాన్ని స్టర్ చేసినా అది రెండు కలవవు ఆయిల్ ఆయిల్ లాగే ఉంటుంది వాటర్ వాటర్ లాగే ఉంటుంది ఎటు వచ్చి ఏంటంటే అంతకుముందు ఒక యూనిట్ ఆఫ్ వాటర్ అడుగునా ఒక యూనిట్ ఆఫ్ ఆయిల్ పైనా ఉంటే ఇప్పుడు కలిపేసినప్పుడు తెల్లగా అయిపోయి డ్రాప్లెట్స్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ పక్క పక్కన ఉంటాయని కలవవు మైక్రోస్కోప్ చూస్తే అది ఆ డ్రాప్లెట్స్ ఈ డ్రాప్లెట్స్ ఆ డ్రాప్లెట్స్ పక్క ఉంటాయి కలవవు అలాగే జ్ఞాన కర్మలు కూడా ఇక్కడ కేచి దాహు ఇప్పుడు ఇంతకీ గీతలో సర్వోత్తమైన ప్రతిపాదననేది ఇప్పుడు మొదటి శ్లోకం చూస్తే మీకు ఏమర్థం ఏమైంది అని అనిపించింది జ్ఞానము అన్నమాట మనం క్రితం క్లాస్ అనుకున్నాము సో ఆత్మ ఆత్మజ్ఞానము వలననే ఈ సంసార బంధము నుండి విముక్తి శోకం నుండి అజ్ఞానం నుండి భయం నుండి మరణం నుండి ఈ సమస్తము నుండి కూడా విముక్తి జ్ఞానము వలననే లభించము మరి అయితే కర్మ ఎందుకు పనికిరాదని పనికి వస్తుంది కర్మ అంతఃకరణ కర్మని సరిగ్గా చేస్తే సరైన విధానంగా చేస్తే అంటే నిష్కామ కర్మయోగంగా కర్మని చేసినట్లయితే దానికి జ్ఞానం ఉండాలి కర్మని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 ఇట్ ఈజ్ యాక్షన్ సూపర్ఫిషియల్లీ బట్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ ఇన్ యాక్షన్ సపోజ్ నాలెడ్జ్ లేదనుకోండి ఏమవుతుంది సపోజ్ నాలెడ్జి వెనక్కాలండి యాక్షన్ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి అప్పుడేమవుతుంది అది కూడా యోగ్యమైనది కాదు నాలెడ్జ్ అండ్ యాక్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టారనుకోండి అది కూడా యోగ్యమైనది కాదు నాలెడ్జ్ అండి యాక్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏమిటి ఆ కోర్స్ లో ఉంటే ఏదో ఒకటి అప్పుడే తెలుస్తుందిలే ఏదో చేద్దాంలే అప్పుడు చూసి దాన్ని బట్టి కదా అది కూడా కరెక్ట్ కాదు నాలెడ్జ్ యాక్షన్ ఏమీ కంగారు లేదండి నాలెడ్జ్ ది డాక్టర్ వాంట్స్ టు నో బిఫోర్ హీ ఓపెన్ హీ డజంట్ వాంట్ బి సర్ప్రైజ్డ్ తీరా ఓపెన్ చేసిన తర్వాత అబ్బో ఇది ఎలా ఉంది ఏమిటండీ మా ప్రొఫెసర్ గారు ఏం చెప్పినట్లేదే ఇది అలా కాదంటే ఏం పనికిరావు he doesn't want to be surprised he wants to know before he opens tar kosma diagnosis lu ive once he opens he already knew it and he opens and action follows kaabati knowledge action ekkadi podo ve action alage untundi knowledge is kaabati karma ni kuda nishkama karma yoganga teercheyidadaaniki jnanamu kaabati jnananni meer pattukondi యాక్షన్ ఎక్కడికి పోదు మీ వెనకాలే ఉంటుంది మీరు కర్మను అడ్డుపెట్టి జ్ఞానాన్ని డైల్యూట్ చేసే పని ఎప్పుడు చేయొచ్చు జ్ఞానాన్ని డైల్యూట్ చేశారంటే వాళ్ళు జీవితంలో పరాభవాన్ని పొందుతారు సో ఇక్కడ అత్ర కేచి దాహోదు కొంతమంది అడుగుతున్నారు చూడండి ఆత్మజ్ఞాననిష్ట మాత్రం చేత మోక్షం రాదు అంటే అర్థం ఎటు తెలుసునా ఇంతకు ముందు మనం శోకము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 తత్క్షణము మీడియట్ అండ్ నిత్యము కర్మ యొక్క ఫలము మీడియట్ దూరంగా ఎప్పుడో భవిష్యత్తులో సుదూర భవిష్యత్తులో వస్తుంది అండ్ అనిత్యము ఎందుకంటే స్వర్గానికి వెన్ను కూడా మళ్ళీ వాపస్ వస్తాయి కాబట్టి కర్మ మంచిదే కర్మని మనమేమి ఏమంటే బుద్ధి జ్ఞానం ఉండాలన్నాం కదా అని చేతులు కళ్ళు తగ్గట్టుకోమని అలా చెప్పాం చేతులు ఉంటాయి వాటి స్థానంలో ఉంటాయి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 కాబట్టి ఆత్మజ్ఞాననిష్టయే కైవల్య హేతువు అని మనం అనుకున్నాం కానీ వీళ్ళేమంటారు ఆత్మజ్ఞాన నిష్ట మాత్రది కైవల్యం నాప్యేవా నీకు కేవల జ్ఞానం ఒక్కటి నీకు మోక్షాన్ని ఇవ్వదు మరి గెలవలసింది మోక్షం పూర్వపక్షం మరి గెలవలసింది మోక్షం అంటే అగ్నిహోత్ర కర్మలున్నాయి శ్రౌత కర్మలు వేదం చెప్తున్న కర్మలు అగ్నిహోత్రం చేయాలి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 కర్మకి జ్ఞానానికి సమన్వయం ఈజ్ ఓకే సమన్వయము సముచ్చయము సముచ్చయము అంటే ఒకే పురుషుడు ఒకే కాలంలో రెండింటిని కలిపి చేస్తే దాన్ని సముచ్చయము వేర్వేరు పురుషుడు రెండింటిని చేస్తే దాన్ని సమన్వయము లేకపోతే ఒకే పురుషుడు వేర్వేరు కాలములలో రెండింటిని చేస్తే దాన్ని సమన్వయము పదాల పదాలు అన్న తర్వాత మళ్లీ వాటిని వివరించబుద్ది వేస్తుంది ఎందుకంటే అది ఆ పదాలు సరిగ్గా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారేమోనని ఒక ఒక శంక అనమాట ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము సముచయమా సమన్వయమా సమన్వయం సముచ్చయం కాదు ఎందుకంటే బ్రహ్మచర్యం ఎలా సముచయం రెండు కలిపి ఆమె బ్రహ్మచారి లేదా గృహస్థ హౌ సో అయితే బ్రహ్మచారి అవుతా లేకపోతే గృహస్థ అవుతాయి అంతేకాదు రెండు కలిపావడం కదండీ గృహస్థు తండ్రి సముచయమా సమన్వయమా సముచయమా కాబట్టి జ్ఞానము కర్మ సముచ్చయం కాదు సమన్వయమే అని అని శాస్త్రం ఆచార్యుని యొక్క గీతాచార్యులు శ్రీకృష్ణుని యొక్క నిర్దేశం ఎదు తెలుసుకోనాయన అని అయితే వీళ్ళంటారు కేవలమే జ్ఞానాన్ని హైలైట్ చేసుకుంటుంటే మా కర్మలు ఏమైపోతాయి కర్మలకు అలా సెకండరీ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కర్మయందు ప్రీతి నేను చెప్పాను చూడండి అది కర్మయందు ప్రీతి అన్నవాడు వాడు అలాగే ఉంటాడు ఒకసారి బృందావనంలో శ్రీకృష్ణుని ఫోటో పెట్టారు ఏదో రాసలీల బృందావనంలో కార్యక్రమాలు అవుతుందే శ్రీకృష్ణ సందర్భంగా శ్రీకృష్ణుని ఫోటో పెట్టారు పెడితే ఇంకొక లెవెల్లో తీసుకొచ్చి పక్కనే రాముడు ఫోటో పెట్టాడు అయోధ్య నుంచి మహాత్ముడు వచ్చాడు రామానందీ సంప్రదాయానికి చెందిన ఆయన ఆయన ఆ పక్కనే రాముడి ఫోటో కూడా పెట్టి ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు వెంటనే అక్కడున్న భక్తులు లేచి లేచి వెళ్లి ఆ రాముడు ఫోటోని వన్ స్టెప్ బీలో పెట్టి మళ్లీ వచ్చి కూర్చున్నాడు ఈ రామానంది అని నువ్వు లేవకు ఇది అయోధ్య కాదు బృందావన్ కూర్చో అని చెప్పాడు ఆయన అంటే ఆయనే ఉన్నాడు సరే నువ్వు బృందా అయోధ్య రాకపోతావా అప్పుడు నీ కృష్ణుడి సంగతి నీ సంగతి నేను చూస్తాను అని ఆయన ఉన్నాడు కాబట్టిక్కడ సమస్య ఏమిటంటే ఒక పూర్వాగ్రహము ఒక దానికి ఒక నామరూపాలకు కట్టుబడిపోవడం రాముడు కంటే కృష్ణుడు ఒక స్టెప్ గొప్ప అనే ఈయన అభిప్రాయం పూర్వాగ్రహం సో అలాగే కర్మయందు ప్రీతి వీడికి కర్మయందు ప్రీతితోటి గీతలో ప్రవేశిస్తారు వాడి గీతందుకు కర్మయందు ప్రీతి ఉన్నవాడు గీతజోలికి రాకూడదు కామ్య కర్మలందు ప్రీతి గలవాడు గీతజోలికి వెళ్ళకూడదు ఓసారి యజ్ఞం అవుతోంది అగ్నిష్టోమయాగం స్వర్గాన్ని కోరి యజ్ఞాన్ని చేస్తారు మన ఆయన గారు నేను వెళ్తున్నాను యజ్ఞానికి నేను చూడడానికి వెళ్తున్నాను ఆయన ఆహ్వానం వచ్చింది ఆయన నాకు సలహా చెప్పారు అదే అక్కడ నిన్న ఏదైనా ఉపన్యాసం చెప్పంటారు ముందే ఊహించారు నిన్న ఏదైనా ఉపన్యాసం చెప్పంటే అక్కడి నుంచి నువ్వు భగవద్గీత మాత్రం చెప్పకు ఇక ఏమైనా జాతర అయితే కర్మవాదాన్ని కొంత చెప్పుకో అంటే అని దానికి వివరణ ఇచ్చారు ఎందుకంటే భగవద్గీత నువ్వు ఏ శ్లోకం ఎత్తుకున్నా వాళ్ళు చేసే కామ్యకర్మ నాది సపోర్ట్ చేయదు మనం వెళ్లీది యజ్ఞశాలలోకి భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు నా బుద్ది భేదం జనయే తని అజ్ఞానం కర్మసంగీనాం కాబట్టి అలాంటి పొరపాటు మాత్రం చేయకు నువ్వు కుర్రాడివి ఆవేశంలో అలా చేస్తావేమో అని హెచ్చరిక చేసుకున్నావు సరే వెళ్లి కూర్చున్నావు యజ్ఞం జరుగుతూ ఉంటుంది యజ్ఞం మధ్యలో ఖాళీ సమయంలో పండితుల ప్రసంగం ఉంటుంది దానికి బ్రహ్మోద్యమం పేరు అది కూడా ఎంకరేజ్ చేస్తారు అది శాస్త్రం అలా చెప్పింది సరే అక్కడున్న పెద్దవారు ఎవరో ఉన్నారు శ్రీ రాణి శాస్త్రి గారు ఉన్నారు వారు ఏదైనా ప్రవచనం చేస్తారు అని అంటే అధ్వర్జుడు ఉన్నారు అధ్వర్జుడు నాకు బాగా తెలుసు ఆయన రాణి శాస్త్రి గారి మాటలు మనం ఉన్నాం ఇవాళ వారి కుమారుడు ఉన్నారు అతను చెప్తాడు అని వైద్యులు నా ముందుకు చూశాను సరిగ్గా అనుకున్నట్టే అయింది అప్పుడు నేను ఏదో కర్మ గురించి మాటలు చెప్పాను కాబట్టి గీత కామ్య కర్మకి సపోర్ట్ ఇవ్వదు కాబట్టి వీడి కర్మవాదు ఉన్నాడే వాడు గీతలో ప్రవేశించకూడదు వాడు చోట వాడుంటే సరిపడుతుంది వాడికి కావాల్సినంత సపోర్ట్ దొరుకుతుంది కర్మశాస్త్రంలో గీతలో ప్రవేశించి మీ జ్ఞానం పైన నా కర్మ పెడతాను అనో వృందావన వచ్చి రాముడు ఫోటో బయట పెడతాను మటుగా లేకపోతే మీ జ్ఞానంతో సమానంగా పెడతాను అనో ఒప్పుకోరు ఒప్పుకోనంటే వాడి మీద ద్వేషభావం కాదు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 అంత బాగా ప్రతిపాదన చెయ్యలేడు అన్న లెక్కని ద్రోడం చేస్తారు ద్రోధం చేసి తర్వాత ఖండిస్తారు ఇని అలంకృత్య శిరశ్చేద అంటారు అలకాయ నరికే ముందు బాగా అలంకారాలు అన్ని చేసి తర్వాత తల సో అలాగే పూర్వపక్షానికి అలంకారం చే అలంకారం చేసి బలం చేసి ఆ తర్వాత ఖండిస్తాం జ్ఞాపకం చాహు అ అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి కర్మణ్యేవాస్ గురు కర్మ తస్మాత్వం ఇలాది కొంచెం ఓపిక్గా చదవాల్సి ఉన్నది భాష్యం తేలిగ్గా ఉండదు జాగ్రత్తగా వాదాలన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలి సో ఈ విషయాన్ని చెప్పడానికి ఈ విషయాన్ని బలం చేయటానికి గీతాచార్యుడే చెప్పాడు ఈ మాటలు కర్మాజ్ఞానం కలిసే మోక్షాలు ఇస్తాయి అంచేతనే గీతాచార్యు మేమేదో కర్మకి బలం చేస్తున్నావునో లేకపోతే ముందుకు తోస్తున్నావునో మీరు అనుకోకండి గీతాచార్యుడే ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ జ్ఞాపన చేస్తూ తెలుపుడు చేస్తూ ఈ మాటలు అన్నాడు అని కోర్టు చేస్తున్నారు గీత నుంచి చూడండి ఎలా కోర్ట్ చేస్తారు ఈ కొటేషన్స్ అనేవి ఉంటాయి చూసారా మీరు ఎలా కావాలంటే అలా కోర్ట్ చేయించున్నారు విని వాళ్ళు హెడ్ ఆడర్స్ అని ఏది చెప్పినా తలకాపి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏది కోర్ట్ చేసినా నడుస్తుంది ఒకసారి ఒక కమ్యూనిస్ట్ సభలో నేను అటెండ్ అయ్యాను అటెండ్ అయినప్పుడు ఆయన గీతను కోర్ట్ చేశారు గీతను కోర్ట్ చేసి హీ అబ్జెక్టెడ్ గీత టీచింగ్ అప్పుడు నేను అన్నాను చూడండి మీరు గీతను కోర్ట్ చేసి అబ్జెక్ట్ చేస్తే నేను దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాను అప్పుడుండే ఆవేశించు ప్పుడైతే అనివాండి కదా ఆనాడన్నాడు సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఈవెన్ ఏ కమ్యూనిస్ట్ కెన్ కోర్టు గీత టు సపోర్ట్ హిజ్ వ్యూ పాయింట్ ఎనీవే ఇక్కడ కర్మవాది కోట్ చేస్తున్నాడు గీతలో కర్మే చెప్పారు అంటున్నాడు ఎందుకని అథచే త్వమిమం ధర్మం సంగ్రామన్న కరిష్యసి ఈ సంగ్రామము ఈ యుద్దము నీ యొక్క కర్తవ్య స్వధర్మము నీ స్వధర్మాన్ని గనుక చేయకపోతే నువ్వు నష్టపోతావు చాలా పాపాన్ని మూట కట్టుకుంటావు అని అన్నాడు మరి ఆ మాట అన్నదెవరు శ్రీకృష్ణుడే కదా ఎక్కడన్నాడు గీతలోనే అన్నాడు కదా దాన్ని నీకు ఏం తెలిసింది కర్మే కదా కర్మే కదా మరి అని కొట్టేసినాం కురు కర్మ తస్మాత్వం అని అన్నాడు అందువలన తస్మాత్ అంటే అందువలన కురు కర్మైవ కర్మనే చెయ్యి అన్నాడు అని కొట్టేసినావు కానీ కర్మనే చెయ్యి నువ్వు కర్మనే చేయమన్నాడు తస్మాత్వం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 అంటే అర్థం కర్మ వల్ల మోక్షం వస్తుందనా కానీ వాళ్ళలా కోర్ట్ చేస్తారు కానీ సో ఈ విధంగా వాళ్ళు